పరిశుద్ధుడు అయిన తండ్రి కృప దేవా గల వందనాలు నీకు ఎస్తుతులు నయన స్తోత్రములు ప్రభ ఈ గడిచిన కాలం అంతా నీ కృపలో తండ్రి మమ్మల్ని కాచు కాపాడి ఈ ధనం నిలబెట్టి ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని చేర్చినందుకు ఆ రీతిగా మీరు మా మధ్యలో ఉన్నందుకు మీకు వందనాలు పాటల ద్వారా తండ్రి మీరు మైమ పొందండి వాక్యం మీరు మాతో మాట్లాడండి మేము ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు మీరు జవాబు దయచేసి ఈ ఆరాధన అంతట్లో ప్రభ మీరే ఆధిపత్యం చెలాయించి నామానికి మహిమకరంగా జరిగించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ పెడుతున్నాం తండ్రి ఆ మీన్ అయినా ప్రైజ్లాడందరికీ మహిమకు పాత్రుడా ఘనతకు వార్థుడా మా చేతులెత్తి మేము నిన్న ఆరాధించెదము మహిమకు పాత్రుడా ఘనతకు వర్హుడా మా చేతులెత్తి మేము నిన్న ఆరాధించెదము మహోన్నతుడా అద్భుతాలు చేవాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు స్థుతులకు పాత్రుడా స్థుతి చెల్లించదం నీ నామెంతో గొప్పది మేము ఆరాధించదము స్థుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదము నీ నామెంతో గొప్పది మేము ఆరాధించదము మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వారు లేరు నౌన్నతుడా అద్భుతాలు చేయవాడా నీ వంటి వారు ఎవరు నీ వారు లేరు అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా మా కరములను జోడించి మిమ్ము మహిమ పరచదము అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా మా కరములను జోడించి మిమ్ము మహిమ పరచదము మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరూ నీ వంటి వారు లేరు మౌనతుడా అద్భుతాలు చేయువాడా వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు స్తులకు యోగ్యుడా సర్వశక్తిమంతుడా మా స్వరములే మహిమా పరచెదము స్థుతులకు యోన్యుడా సర్వశక్తిమంతుడా మా స్వరములెత్తి మేము నిన్ను మహిమా పరచెదము మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా వంటి వారు ీవంతివారులేరు మహాలతు అద్భుతాల తీవంతి వారు ఎవరు ఈ వంతి వారు లేరు ఎంత వారు లే లేరు సిస్టర్ థ్యాంక్లో నుండి నీవు ప్రకాశించు చున్నావు నాపై లో నుండి నీవు ప్రకాశించు చున్నావు నాపై సమాధానమై సద కలము నను నీతో నడిపించు చున్నావు నీ కీర్తికై సీయోనులో మహోన్నతుడాసయ్య నడిపించు నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా సినులో నుండి నీవు ప్రకాశించు నాపై సియోనులో నుండి నీవు ప్రకాశించు చున్నావు నాపై నిర్దోషమైన మార్గములో నా అంతరంగమున ధైర్యమునిచ్చి నిర్దోషమైన మార్గములు నా అంతరంగమున ధైర్యమునిచ్చి నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి నీ ఆశలు నెరవేరుటకు నీ చిత్తము జరిగించుటకు విడువవు నన్ను ఎడబాయవు నీవు విడువవు నన్ను ఎడబాయవు సియోనులో నుండి నీవు ప్రకాశించు చున్నావు నాపై సమాధానమై సదా కాలము నన్ను నీతో నడిపించు నీ కీర్తికై లో మహోన్నతుడా యందు దృష్టి నిలిపి నీ స్నేహ బంధముతో నా యందు దృష్టి నిలిపి నీ స్నేహ బంధముతో ఆకర్షించి కృపావరములతో నను నింపి సత్య సాక్షిగా మార్చితీ కృపావరములతనను నింపి సత్య సాక్షిగా మార్చితీ నీ మనస్సును పొందుకుని నీ ప్రేమను నింపుకుని కీర్తించదను ప్రతినిత్యం నిను ఆరాధించును అనుక్షణము సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సీయోనులో యోనులో మహోన్నతుడాసయ్యా నడిపించుచున్నావు నీ కీర్తికై స్యోనులో మహోన్నతుడాసయ్యా నీ దివ్యమైన మహిమను పరలోకమందునే చూచదను నీ దివ్యమైన మహిమను పరలోకమందు నేర్చూచెదను నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతిభాష్ప బిందువును తుడిచెదవు నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతిభాష్ప బిందువును తుడి చెదవు నీ మాటల మకరందమును మరపురాణి అనుబంధమును మరువను ఎన్నడు విడువను నేను మరువను ఎన్నడు విడువను సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సియోనులో నుండి నీవు ప్రకాశించు చున్నావు నాపై సమాధానమై సదకాలము నను నీతో నడిపించు చున్నావు నీ కీర్తికై సియోనులో మహోన్నతుడాసయ్యా నడిపించు చున్నావు నీ కీర్తికై సియోనులో మహోన్నతుడాసయ్యా వాక్యం చూసుకుందాం అందరికి ప్రైజ్ దాడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వినబడకుండా చెప్పండి బ్రదర్ ప్రైజ్ ఆడు ప్రైజ్లాడు బ్రదర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ దలాడు వాక్యం చెప్పండి బ్రదర్ తండ్రి ఈసు ప్రభా నీకే వందన ఆలోచ పరిశుధుడా నీ వాక్యం చేత మాట్లాడండి ప్రభా నారాజ నీకే వందన ఆలోచ ఏసు ప్రభా నీకే స్థూత్రం తండ్రి వాక్యం చేత మాట్లాడి నువ్వు అద్భుత కార్యం జరిగించమని ఏస్తున్నాం నడుచున్నాను తండ్రి ఆమె విలాప వాక్యములు విలాప వాక్యములు టూ లా బ్రదర్ చెత్తరా బ్రదర్ ఎవరన్నా లేక చదువాను హలో నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధి మోగును ఆకలిగొని వారు అయితే ఇక్కడ ఏమంటుందంటే నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయమును కుమ్మరించము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తము ప్రతి వీధి ముఖము ఆకలిగొని వారి మూర్చిలుచున్నారు అయితే ఇక్కడ దేవుడు ఏమంటుండంటే ప్రార్థన గురించి చెప్తున్నాడు మనం ఏం చేయాలంట గొప్ప జనం గురించి మనం ప్రార్థన చేయాలి దేవుడు మనకు ప్రార్థన నేర్పించిండు మనం ఎట్లా ప్రార్థన దాని నుంచి ఎట్లా జయించాలా అని దేవుడు ప్రతిది మనకు నేర్పించుండు అయితే ఇక్కడ ఇంకో ఇంకోటి ఏమంటుండంటే పసి పిల్లల పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధి ముఖము ఆకలిగొని వారి మూడు చిల్లుచున్నారు అంటే పసిపిల్లలు అంటే గొప్ప జనం సమానం గొప్ప ఏం చేస్తుందంటే సత్యము తెలకుండా నానా బోధలలో తిరుగుతూ వాళ్ళు మూర్చిల్లుతున్నారు ఆకలి కొనున్నారు అయితే అలాంటి వాళ్ళ గురించి మా దేవుడు నువ్వు ఆయన ఆయన దగ్గర మొరపెట్టాలని చెప్తున్నాను మొరపెట్టాల మనమందరము అలాంటి వాళ్ళ గురించి మొరపెట్టి వాళ్ళని అలా ఏడుస్తూ బాధపడుతూ మూర్చిల్లుతున్న వాళ్ళ గురించి మా దేవుడు వాళ్ళ గురించి మొరపెట్టాలంటున్నావు ప్రార్థన అనేది మెయిన్ ఇంపార్టెంట్ ప్రార్థన వాక్యము కూడా ఇంపార్టెంట్ అయితే ప్రార్థన గెసమైన టోటల్ ఏసుప్రభుని అప్పగించేటప్పుడు కూడా ఏసుప్రభు ఏం అంటే శిష్యులు నిద్రపోతుంటే ఏసుప్రభు పోయి ఏం చెప్తాడంటే ప్రార్థనలో గలపండి మెలుకోగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్తాడు మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే కొన్నిసార్లు ఎనికి ప్రార్థన చేయడంలో విసికిపోతాం అలసిపోతాం ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే విసుగకుండా మెలుకోగొండి ప్రార్థన చేసి అనేక ఆత్మలను దేవుని వైపు మళ్లించమని దేవుడు మనకు ఈ ప్రార్థన గురించి చెప్తున్నాం మనందరికీ అయితే ఇప్పుడు మనకు తెలిసిన విషయమే అక్కడ ఇజ్రాయిల్లో కొట్లాట అవుతుంది అక్కడ కూడా ఇప్పుడు కొన్ని రోజుల నుంచి బైబుల్ చదవకుండా చేస్తున్నారు అనమాట బైబుల్లో లేకుండా అవుతుంది అంటున్నారు కానీ దేవుని ఇవన్నీ దేవుని రాకడకు సూచనలు దేవుని రాకడకు సూచనలు కాబట్టి దేవుడు ఇక్కడ ఏమంటుండంటే నువ్వు పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఎత్తి ఆయన తట్టు ఎత్తుము అంటే అనేకమంది మంది కాబట్టి అనేక రక్షణ పొంది దేవుని సత్యంలో నడవకుండా మూర్చిల్లుతుండ్రు ఆకలిగొనుతుండ్రు కన్నీరు కారుస్తున్నారు అలాంటి వాళ్ళ గురించి దేవుడు ఏమంటుండంటే నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కొమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీవు హృదయమును కొమ్మరించు అని దేవుడు మనతోనే అయితే మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర అలాంటి బిడ్డల కొరకు మనము ప్రార్థన చేయాల వాళ్ళ గురించి భారంగా ప్రార్థన దేవుడు చెప్తుండు నీ చేతులను ఆయన తట్టు మనం ఏం వాళ్ళ గురించి మనం బారంగా ప్రార్థన చేసి దేవుని రాకడం బహు సమీపంగా ఉంది కాబట్టి ఆయన చెప్పిన సూచనలన్నీ నెరవేరుతున్నాయి కాబట్టి మనం ఏం చేయాలో ప్రార్థన ముఖ్యం ప్రార్థన మనము చేయాలా అని ఇక్కడ దేవుడు చెప్తున్నా అయితే ఇంకో వాక్యం చూసుకుందాం బ్రదర్ యోహోశ్వ పదిల పదమూడు పద్నాలుగు బ్రద సూర్యుడు ఆకాశ మధ్యమును నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు ఎహోవ ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు నాడు యహోవ ఇస్రాయేలుల పక్షముగా యుద్ధము చేశాను అయితే ఇక్కడ ఏముంది బ్రదర్ సూర్యుడు సూర్యుడు ఆకాశ ఆకాశ మద్యమున నిలిచి ఇంచి మించి ఒక నాడెల్లా అస్తమింపగా త్వరపడలేదు అంటే ఇది మీకు తెలుసు యోహోష్వ ప్రార్థన చేసింది ఆనాడు ఏమైంది ఇజ్రాయేల్ ప్రజల్ని ఖానాను దేశంకు నడిపించేటప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు యుద్ధం జరిగిందనమాట యుద్ధం జరిగినప్పుడు ఏం జరిగిందంటే యుద్ధంలా ఎవరు గెలవలేకపోతున్నారు వాళ్ళు గెలవలేకపోతున్నారు వీళ్ళు గెలవలేకపోతున్నారు అయితే ఇక్కడ యోహోష్వ ఏం చేసిందంటే దేవునికి సూర్యుడు అస్తమించితే యుద్ధం ఆగిపోవాల ఆగిపోతే మళ్ళా నెక్స్ట్ డే మళ్ళా ప్రారంభమవుతుంది అయితే ఇక్కడ ఏమంటుండంటే యహోశ్వ ఏం చేసినట్ట ప్రార్థన చేసినట్ట ఏం ప్రార్థన చేసిండు సూర్యుడు ఆకాశమందు ఆకాశమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింపక త్వరపడలేదు అంటే యహోశ్వ ప్రార్థన చేసినప్పుడు ఏం చేసిందంట సూర్యుడు ఆగిపోయి చంద్రుడు ఆగిపోయిండు సూర్యుడు కూడా అస్తమించ ఉదయించలేదు యహోవా ఒక నరుని మానవి విని ఆ దినం వంటి దినము దానికి ముందే గాని ఆ తర్వాతనే కానీ ఉండలేదు నాడు యహోవా ఇజ్రేలు పక్షమా యుద్ధము చేశాను అయితే ఏం చేసిండు ఇక్కడ యోహోశ్వా మొరపెడితే సూర్య చంద్రులను ఆపిండు ఆ సూర్యచందని ఆపింది అది కరెక్ట్ ఎందుకంటే కొంతమందికి తెలియదు ఇప్పుడు ఫిబ్రవరి నెలల మనం అన్ని నెలలు ముప్పై ముప్పై ఒకటి ముప్పై ముప్పై ఫిబ్రవరి నెలలో మాత్రము ఇరవై ఎనిమిది లేకుండా రోజులే ఉంటది అది యహోష్వా ప్రార్థన చేసిండు కాబట్టి ఆ ఒక్క రోజు ఆగిపోయింది ఆగిపోయింది కాబట్టి ఆయన ఒక నరుని మాట దేవుడు విన్నడు ఆ యహోశ ప్రార్థన విన్నాడు మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అట్లానే ఈ రోజుల్లో ఏముందంటే మనుషులు ఈ రోజుల్లో ఏముందంటే మనం మనుషులతోటి యుద్ధము కాదు ఎవరితోని అంధకార సంబంధులైన వారితోటి యుద్ధం ఉంది ఎఫ్ఎసిలో ఆరులో ఉంది మనం ఏం చేస్తున్నామంటే అంధకార సమూ సమూహంతో మనం పోరాడుచున్నాం కాబట్టి ఆ పోరాడంలో పోరాడంలో మనం గెలవాలంటే ఏం చేయాలా ప్రార్థన చేయాలా యహోశివ ఎట్లా ప్రార్థన చేసిడు మనం కూడా అట్లనే ప్రార్థన చేసి ప్రతి దానికి దేవుడు మనకు విజయం ఇస్తాడు ఇంకో వాక్యం ద్వారా కూడా మనం ఉండాల వాక్యానుసారంగా కూడా మనం ఉంటే దేవుడు అక్కడ కార్యం చేస్తాడు ఇంకో వాక్యం తీసుకోండి మొదటి సామ్యాలు పదహారుల ఏడు అయితే యహోవ సమూయలతో ఇలాగ సెలవిచ్చు అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుషులు లక్ష్య పెట్టు వాటిని యహోవా లక్ష్య పెట్టడు నేడు అతని త్రోసి నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను మనుషులు పై రూపమును లక్ష్య గాని యహోవా హృదయమును లక్ష్య పెట్టును ఏమంటుంది అయితే యహోవా సమయాలతో ఇలాగో సెలవిచ్చాను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము మనుషులు లక్ష లక్ష్య పెట్టు వాటిని వాటిని యహోవ లక్ష్య పెట్టడు నేను అతని త్రోసివేసి ఉన్నాను మనుషులు పైరూపమునే లక్ష్య పెట్టదురు కానీ యహోవ హృదయమును లక్ష్య అయితే ఇక్కడ ఏమంటుడు దేవుడు ఏర్పరచుకుంటేనే కానీ మనము ఏ దేంట్లో ముందు అడుగు వేయలేము అయితే ఇక్కడ ఏమంటుండో ఆ రోజుల్లో దేవుడు దావేదుని ఏర్పరచుకున్నాడు దావేదుని ఏర్పరచుకున్నాడు ఆ రోజుల్లో కాబట్టి దావేదిని ఏర్పరచుకునే దేవుడు మనం కూడా ఆయన ఆయన సన్నిధిలో ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని కూడా ఏర్పరచుకున్నారు కాబట్టి కొంతమంది సేవ చేస్తారు మా ఇంటి దగ్గర ఒక సే ఒక చిన్నగా చిన్నగా చెప్తారు సాక్ష్యం మా ఇంటి దగ్గర ఒక సిస్టర్ ఉంటుండే ఆమె ఎప్పుడు ప్రార్థన ఆదరణ చేసుకుంటుంది చాలా ధీమింపబడ్డాయి ధీమింపబడినాక అయితే వేరే బ్రదర్ వచ్చి ఏం చెప్పిండంటే మా చర్చికు రాని తీసుకుపోయింది అప్పటి నుంచి మా దగ్గరికి రావడం లేదు ఆమె మేము అటు వెళ్తున్నాం ఆమె ఆమెది ఏమి ఎట్లా ఉందని కూడా మాకు తెలియదు అటు నుంచి ఆ సిస్టర్ బయట కానీ పేదలాడు సిస్టర్ అని అంటే మేమే లోపలికి వెళ్ళాం లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆమె ఏడుస్తుందనమాట ఆ పాస్టర్ ఏం చేసి వాళ్ళకు ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి పెళ్లి సంబంధము పాస్టర్ని చూసినారట పాస్టర్ని చూసిన తర్వాత ఏం చేసిన అంట ఆయన మంచిగా అన్ని ఒప్పుకున్నాడు ఆయన గోవాలు ఉంటాడంట ఆ పాస్టర్ అయితే అన్ని ఒప్పుకొని అన్ని మాట్లాడి అన్ని అయిపోయిన తర్వాత ఆయన ఎంగేజ్మెంట్ గిట్ట ఆమె దగ్గర ఆమె విధవరాలు పెన్షన్లనే బతుకుతుంది అయితే ఇల్లు ఉండే ఒక ఇల్లు ఆ ఇల్లు అమ్మేసి ఈ పాప పెళ్లి చేసేస్తే అయిపోతుందని అనుకొని ఆమె చాలా ప్రయత్నం చేసింది ఆ వేరే పాస్టరే ఆ పాస్టర్ చేసిన అయితే ఈ తర్వాత ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఏం చెప్పి చేసిండంట ఆయన నెలకు పదిహేను వేలు మీ అమ్మ నాకు ఇయ్యాల మేము అడిగిన ఇక్కడ మాకు ఏమేమో అడిగిండంట తర్వాత అడితే అట్లా ఎట్లా పెన్షన్ వస్తుంది పెన్షన్ ద్వారానే ఇల్లు నడవాలా ఇట్లా అంతా అని చాలా బాధపడ్డారంట బాధపడిన తర్వాత అక్కడ ఊరుకుపోయినాక మాట్లాడడానికి పోతే ఆయన లేడంట తర్వాత ఈ పిల్ల ఆ టెన్షన్ ద్వారా పిల్లకి ఏమొచ్చేసింది నరాల్లో నరాల్లో పెయిన్స్ వచ్చేసినాయి పెయిన్స్ వచ్చేసి నడవని కూడా రాకుండా లేచి బాత్రూమ్ పోనీ కూడా అంత ప్రాబ్లం వచ్చేసింది టెన్షన్ వల్ల ఆమెకు అయితే పోయిన తర్వాత అప్పుడు ఆ సిస్టర్ అంటుంది ఇంకా నేనేం మాట్లాడలే బాగా బాధ అనిపించింది నాకు ఏం మాట్లాడలే ఆమెతోనేమన్నా ఆమె ఏమంటుందంటే సిస్టర్ మా దగ్గర అన్ని అయిపోయినాయి సిస్టర్ మా దగ్గర ఏమీ లేవు సిస్టర్ మా దగ్గర ఏమి లేవు అన్నీ అయిపోయినాయి అంటే సిస్టర్ మీరు బాధపడకండి అన్నీ అయిపోతే కూడా ఏసుప్రభు ఉన్నాడు సిస్టర్ నీకు అన్నిటికీ సాయం చేసి ఆ గొప్ప దేవుడు ఉన్నాడు సిస్టర్ నువ్వు ఆ దేవుని గట్టిగా పట్టుకో ఆ దేవుడే నీకు కార్యం చేస్తాడు కాబట్టి ఇక ఈ ప్రస్తుతము ఈ ప్రపంచంలో అట్లాంటి చాలా జరుగుతున్నాయి కాబట్టి మేము ఆ ఎంత చెప్పినా కూడా ఆమె బాగా దీవెన పొందింది తర్వాత ఇట్లా ఉంటాయి అనమాట కొన్ని అయితే ఈ తర్వాత ఆ సిస్టర్ చెప్పినాం బలపరిచినాం ప్రార్థన చేస్తుంది వేరే డాక్టర్ దగ్గర పోయింది కొంచెం పర్లే బానే ఉంది ఇప్పుడు మీరు కూడా గురించి ప్రార్థన చేయండి మేము మెసేజ్ లో కూడా పెట్టినాం అయితే ఆ రోజుల్లో ఇప్పుడు ఇట్లాంటి ఉంటారు అట్లాంటి దగ్గర కొంతమంది ఏం చేస్తారంటే పై రూపాన్ని చూస్తారు అయితే యహోవా సమీలతో ఇలాగో సెలవిచ్చాను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము ఇక్కడ ఏమంటుండడు సమయలతోటి సమయలు చెప్తు సమయలతోటి దేవుడు ఏం చెప్తున్నా అతని రూపమును అతని ఎత్తును నువ్వు లక్ష్య మనుషులను లక్ష్య పెట్టువాని యహోవా ఆ నేను అతనిని తోసి వేసి ఉన్నాను మనుషులు పైరూపం లక్ష్య పెట్టుదరుగాని యహోవ హృదయంను లక్ష్య పెట్టు అయితే మనుషులు ఏం చేస్తాడంట ఆ పైరూపాన్ని చూస్తాడు దేవుడు ఏమంటాడు దేవుడు ఏం చేస్తాడంటే మన హృదయాన్ని చూస్తాడు కాబట్టి మనం ఇట్లాంటి విషయంలో ఎవరు ఏం చెప్పినా కూడా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆ రోజు గొర్రెలు కాపరైన దావేద్ని ఏర్పరచుకున్నాడు మనం కూడా మనల్ని కూడా ఎంతనో మందిని దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం ముందుకు సాగుతూ పోతూనే ఉండాల ఏం జరిగినా ఏమైనా కూడా ముందుకు సాగుతూ దేవుని సత్యంలో సత్య మార్గంలో దేవుణ్ణి దేవుణ్ణి సుతించుతూ దేవుణ్ణి వాక్యాన్ని బోధించు మనం ముందుకు వెళ్తా ఉంటే దేవుడు మనకు ఎంతో ఎంతో అభివృద్ధిలోనికి మనకు నడిపిస్తాడు ఎట్టి పరిస్థితుల్లో మనకు ఎలాంటి ఎలాంటి కష్టము నష్టము బాధలు ఇరుకులు ఉండకుండా దేవుడు చూస్తాడు కానీ కొంచెం టైం పడుతుంది కానీ దేవుడు తప్పకుండా మన పక్షాన విజయం వేస్తాడు ఇంకో వాక్యం చూసుకుందర యోహోష ఐదు నుంచి ఎనిమిది బ్రదర్ నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును నేను మోసకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును చదవండి ఎన్నో వచ్చినంత చదవాలి ఎనిమిది వరకు చదవండి 7 వరకు చదవండి నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనము చేసదవు అయితే నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్దిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు అయితే ఇక్కడ ఏమంటుంది నీవు బ్రతుకు దినములన్నీ అన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును నేను మోసేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉంటాను ఇప్పుడే ఇప్పుడేంది మనం బ్రతుకు దినములన్నీ దేవుడు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి ఆనాడు భక్తులకు తోడుగా మోసకు తోడుగా ఉన్నట్లు మనకు తోడుగా ఉంటాడు మనకు దేవుడు తోడుగా ఉన్నాడు కష్టాలు రావు బాధలు రావు అన్నట్టు కాదు అన్ని వస్తేనే ఉంటాయి దానికి దేవుడు ఏమంటుండంటే నేను నేను విడవను ఎడబాయను ఏమంటుండు దేవుడు అంటుండో నేను నిన్ను విడవను ఎడబాయను దేవుని బిడ్డలకు వస్తుంది ఎట్ ఎట్లాంటి కష్టాలు వస్తాయంటే విడి విడిపోయినట్టు ఎడబాల్సినట్టు వస్తాయి దేవుడు మనల్ని బలపరుస్తుంది అంటే నిన్ను నిన్ను విడవను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము ఒకటి ఏంటంటే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండడం అంటే మనం ప్రార్థన చేస్తేనే ఆ నిబ్బరం ఆ ధైర్యం ఆ ఊర్పు అన్నిటినీ జయించే ఆ శక్తి మనకి ఇస్తాడు దాంట్లో ఇంకేమంటుండే చేసిన ఈ దేశము నిశ్చయంగా నీవు ప్రజలను స్వాధీనపరచదవు నీకు ఎంత ఎంత బాధలున్నా కూడా దేవుడు ఏమంటుండో నేను నిన్ను విడువను ఎడబాయను నిశ్చయముగా నీవు ప్రజలను స్వాధీనపరచుకుంటావు అంటే నిశ్చయంగా ప్రతి బిడ్డను నువ్వు రక్షణలో నడిపిస్తావు ఆయన మార్గంలో నడిపిస్తావు కాబట్టి దేవుడు అంటుండో నిన్ను విడువను అంటుడు అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండము నిబ్బరం కలిగి జాగ్రత్త పడి అంటే కొన్నిసార్లు మనము తప్పిపోతాం ఏంటి ఇంత ప్రాధం చేసినా ఇంత చేసినా కూడా మనం మాకు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు వస్తున్నాయి అని అనుకుంటాం నేను కూడా అనుకున్నాను అనుకోదులేదు కాదు నేను కూడా అట్లా కొన్నిసార్లు నేను కూడా నిరాశపడ్డా నేను కూడా కొన్నిసార్లు ధైర్యం తప్పిపోయినా అయితే దేవుడికి వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండు నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం చెప్పున చేయవలను ఏమంటుడు ఆనాడు భక్తులు ఎట్లా మోషే ఎట్లా దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడిచిండో ఇక్కడ మనల్ని కూడా దేవుని ఆజ్ఞ ప్రకారంగా చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమక కాని కుడికి కాని ఎడమక మనం తొలగకూడదు ఎట్టి పరిస్థితుల్లో మనం దేవుని వాక్యనుసారంగా సత్య మార్గంలో సత్యం ఎక్కడుందో అక్కడనే మనకు స్వతంత్రం అక్కడ మనకు కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి నిందలు వస్తాయి కానీ మనం అదే సత్య మార్గంలో నడుచుతూ దేవుని సృష్టించదు దేవుని సేవ చేసుకు దేవుని కొరకు మనం జీవించాల ఇంకా ఎనిమిదో వచనంలో ఏమంటుండండి ఈ ధర్మ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు ఇక్కడ ఏమంటుండు ధర్మశాస్త్ర గ్రంథం నీవు బోధింపక తప్పిపోకూడదంతా దానిలో వ్రాయబడిన వాటిని అన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినడలా నీ మార్గము వర్దీల చేసి చక్కగా ప్రవర్తించవు ఏమంటుండు ఇక్కడ ను జాగ్రత్త పడి దివారాత్రులు దేవుని ధ్యానించినడలా కీర్తన గ్రంథంలో ఉన్నది కదా దివారాత్రులు నన్ను ధ్యానించి వాడు ధన్యుడు అంటుండు ఆ వాక్యాన్ని ధ్యానించి ధన్యుడు అంటుండు అయితే ఇక్కడ ఏమంటుండో దివారాత్రము దాన్ని ధ్యానించినడలా నీ మార్గము నువ్వు వర్దిల్ల చేసి చక్కగా ప్రవర్తించదువు అయితే చక్కగా ప్రవర్తించదువు అంటే మనం కుడికి కానీ ఎడమ కానీ ఉండకుంటుంటే దేవుడు మనకు ప్రతి దాంట్లో నుంచి విజయం ఇస్తాడు మనకి ఏంది ప్రార్థన ప్రార్థన పూర్వకంగా వాక్యానుసారంగా మనం జీవిస్తే దేవుని రాక బహు సమీపంగా ఉంది కొద్ది రోజులైతే బైబుల్లో కూడా అక్కడ ఇజ్రాయేల్ దేశంలో బైబిల్ చదివేది కూడా బ్రంజేసిండ్రంట కాబట్టి అది కూడా దేవుని రాకడ సూచన కాబట్టి మనము నిరంతరము ఆయనలో గడిపి ఆయన సత్యమార్గంలో నడిచి అన్న వాక్యాన్ని బోధించి సేవలో వాడబట్టి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు మనం కూడా ఇతరులను దేవుల్లోకి నడిపించగలం దేవుడి పరిశుద్ర ప్రేమల దేవ కృపల తండ్రి దేవ్రభ నీకే లెక్కలేని బంధనాలు కృతజ్ఞతాస్తులు రజ పరిశుద్ర ఒక సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకే వందనాల ప్రభ జీవం దేవా నీకే వందనాల ప్రభ దేవాయత్స ప్రభ అదే రీతిగా ప్రభా మరి వాక్యం చేత మాట్లాడిన గొప్ప దేవానికి తండ్రి దేవాయత్స ప్రభా మరి మోషన్ ప్లేస్ లో ప్రభా మరి మీరు యహోశివాన్ని ఏర్పరచుకున్నారు ప్రభా యహోశివ ద్వారా ప్రభా మీరు నడిపించారు ప్రభా దాన్ని ఎక్కడికి వెళ్ళినా మీరు విజయం ఇచ్చారు ప్రభావ అదే రీతిగా ప్రభా మరి మేము ఎక్కడికి వెళ్ళినా మాకు కూడా విజయం దాయిచ్చాము ప్రభా ముఖ్యంగా ప్రభా నీ యొక్క వాక్యం ఏదైతే యొక్క సత్యాన్ని అది మేము పాటించే వారిలాగా ఉండాలా ప్రభా ఎందుకంటే ప్రభా నీ నీతిని సత్యని మేము ప్రకటింపచేవాళ్ళు రాజ్యస్వాతిని మేము ప్రకటింప చేయాలి కాబట్టి ప్రభా మమ్మల్ని నడిపించండి మా క్రియలను మీరు మార్చిపోయిన ప్రభావ మేము మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్న ప్రభా మమ్మల్ని మార్చివేసి ముందుకు నడిపించమని ప్రార్థిస్తుంది తండ్రి దేవాయిచు ప్రభా ఎందుకంటే ప్రభా ప్రతి వాక్యము ఎంతో జీవమైనది ప్రభా కాబట్టి ప్రభా చక్కగా నడుచుకోమని చెప్తున్నాం కాబట్టి ప్రభా మళ్ళ అపోసులో ప్రవక్తలు వేసిన పునదిమిదిన ప్రభా మరి మీరు కట్టబడ్డారని చదివించిన దేవుడు కాబట్టి ప్రభా మరి మేము ప్రభా అది అమలు పరుచుకోవాలి చక్కగా పెట్టుకునేలాగా సాయం చేయని ప్రభావ అప్పుడే ప్రభా మీరు వచ్చి మా హృదయంలో మా ఆత్మలో మీరు జీవించే వారు ప్రభావ కాబట్టి ప్రభా అనేక హృదయంలో ఈ యొక్క రాజ్యాన్ని స్థిరపరచాలంటే ప్రభా మా క్రియలు మేము నీ నీతిని సత్యాన్ని మేము మేము వెలిగింపబడాలా అనేక మేము వెలిగించాల ప్రభావ కాబట్టి ప్రభు యొక్క పరిష్కత్ మంచి తమకు నడిపింపు దయచేది తండ్రి అదే రీతిగా ప్రభావ మరి కొన్ని ప్రేరంశాలు ఉన్న మరి వారి కూడా ప్రభాని యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి మరి కామమ్మ మరి నర్సమ్మ వారిని కూడా మీరు తాకింబుట్టి శ్వాసపరచుని వారిలోన ఆ యొక్క క్యాన్సర్ ని ప్రభావ ఈ చుకృచ నామం లేదించి కొట్టివేసే ప్రభావం ఆ యొక్క క్యాన్సర్ ఉన్న ఆ యొక్క ఛార్ట్స్ ని ప్రభావ ఈ చకృత నామంలో ప్రభావం వాటిని కరిగించే ప్రభావ వారికి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని దా అదే రీతిగా ప్రభావ మరి ఎన్నో ప్రయోజన కాబట్టి ప్రభావ వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మరి రవిచిల బ్రదర్ని తాకి ముట్టి స్వస్థపరిచడం తన కిడ్నీని లంగ్స్ ని కిడ్నీని హార్ట్ ని మరియు ప్రతి ఒక్క అమలైనల ప్రభుని యొక్క జీవోరించి మరి వాటి అన్నింటిలో కూడా ప్రభావ రక్త ప్రోక్షణ దయచేసి ప్రభావ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచే ప్రభావ ఆ చిన్న పాపను కూడా మీరు తాకిముట్టే స్వస్థపరచండి ఆపరేషన్ చేసే అన్ని విషయాల్లో ప్రభావ మీరు గొప్పకారం జరిగించిన ప్రభా దాన్ని బట్టి నీకు వందనలు కాబట్టి ప్రభా ఆ పాపకి ప్రభా ఇంకా గాయమైన గాయమైన అవన్నీ కూడా ప్రభావ మరి మొత్తం కూడా ప్రభా ఏ స్వస్థత పొందాలని అయినా మీరు ఆత్మాకరం జరిగించండి అదే రీతిగా ప్రభా మరి లక్కీ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుంది లక్కీ బ్రదర్ కూడా మీ తాకి ముట్టి స్వస్థ కూరచండి తనకున్న ప్రతి సమస్య నుంచి చూడాలి ఆ బాబు చెట్టుని యొక్క కవచాలు వేసి పెట్టండి మరి వారి డాడీ విషయంలో ప్రార్థిస్తుంది వాళ్ళ డాడీని కూడా మీరు మార్చివేయండి వాళ్ళ డాడీలో ఉన్న సైకోనెస్ నిజకృష్టి నామంలో కొట్టివేండి ప్రభా మరి భార్య భర్తల మధ్య శాంతి సంవ్యత దండి ఆ కుటుంబంలో శాంతి సంవర్ధన దండి ప్రభా కుటుంబం అంతా కూడా ప్రభా మరి మీ యొక్క రక్షణలోకి రావాలి ప్రభా మీ ఆత్మకరంని జరిగించండి ప్రభావ నీకే స్థూతం నీకే వనాలితండి దేవాయత్స ప్రభావ మరి ఇంకొక బ్రదర్ గుడ ప్రభావి ఇవన్నీ మీ తాకి ముట్టి స్వస్థపరచండి తనకి గుడి ప్రభావ ప్రతి ఒక్క గాయాన్ని తుడిచివ్వండి ప్రభా స్వస్థతనివ్వండి మరి ప్రతి విషయంలో ఆత్మకరం జరిగించి ఆ బిడ్డని నీ యొక్క కృపర జ్ఞాపకం చేసుకుంటండి దేవాయ ప్రభావ మరి ప్రతి ఒక్క యొక్క జీవంని కుమ్మరించండి ప్రభావ నీకే స్థూతం నీకే వనాలితండి ఆ బిడ్డని స్వస్థపరచండి నిలబెట్టుకోండి ప్రభా దేవాయితే ప్రభావం డాక్టర్స్ కి కూడా చక్కటి జ్ఞానాన్ని దాయించండి మరి ఆ బిడ్డ కూడా ప్రభావ మరి నువ్వు చెప్పిన వాకే చేస్తే ప్రభా బిడ్డ స్వస్థత పొందినని మేము నవ్వుతాం విశ్వసిస్తున్నాం ప్రభా నీకేస్తూ నీకేమని వెళ్తండి అదే రీతిగా ప్రభా కావ్య సిస్టర్ని కూడా తాకి ముట్టి స్వస్థపరచండి మరి కావ్య సిస్టర్ కున్న అనారోగ్యాన్ని సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని దాయించండి భార్య భర్తల మధ్య శాంతి సంబంధ ఐక్యత దాయించండి పిల్లల భవిష్యత్తుని మీ దీవించని ప్రభావ వారి ఎగ్జామ్స్ అన్నింటిలో ప్రభా అన్ని సబ్జెక్టులు వారు పాస్ అయ్యేలాగా సహాయపడమని ప్రార్థిస్తుంది అదే రీతిగా ప్రభా సా సైమాన్ బ్రదర్ ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సామాన్ బ్రదర్ ని కూడా మీరు తాకి ముట్టి స్వస్థపరచండి ప్రభా తన మంచుని తీసివేసి ప్రభా క్రీస్తస్ మనసు తనకి దయచ్చేయండి దేవాయత్స ప్రభ భార్య భర్తల శాంతి సంబరణ దయ కుటుంబంలో దేవాయిత ప్రభా అదే రీతిగా తన ఎగ్జామ్స్ రాస్తున్నాగా ప్రభా అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యేలాగా సహాయపడమని ప్రార్థిస్తుంది గొప్ప విజయం వారికి దయచండి మరి హృదయంలోని ప్రతి వాంచ మీరు తీర్చండి ప్రభా నీ కే స్తోత్రం నీకే ఉన్న తండి దేవాయిచు ప్రభా అదే రీతిగా ప్రభా మరి ఎన్నిక సిస్టర్ కూడా మీరు తాకిముట్టి స్వస్థపరచండి తనగా ఆపరేషన్ తన కన్యను కూడా మీరు తాకిముట్టి స్వస్థపరచండి ప్రభా మరి గొప్ప కార్యాన్ని జరిగించండి వారిద్దరు శాంతి సంబంధం ఐక్యత దించండి వారి సేవ జీవితంలో అభివృద్ధి పరచుకుని ప్రార్థించడండి దేవాయిచు ప్రభావ మరి ఇందాక కూడా ప్రభా మరి సిస్టర్ చెప్పిన యొక్క కేసు విషయంలో ప్రభా మరి భర్తను కూడా మీరు మార్చుకోండి భార్య శాంతి సంబంధం ఐక్యత దండి దేవాయత్స ప్రభ డ్రింకింగ్ హ్యాబిట్ మానుకోవాలా మరి భార్య భర్తని ప్రభావ ఒకరిని ఒకరు అర్థం చేసుకుని జీవించాల ప్రభావ మరిలో ఉన్న ప్రతి గద్దించి కొట్టివేసి ప్రభా ఈ చిన్నమే ప్రభావ వారు మారుమార్చుకుంది రక్షణకి రావాల ప్రభావ మీ యొక్క ఆత్మకర్యం జరిగించి మీ యొక్క దర్శనం దర్శించి మాట్లాడమని ప్రార్థిస్తుంది మరి కూడా నీ యొక్క కృప అదే రీతిగా ప్రభా మరి రవికాంత్ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుండండి మరి భార్య భర్త మధ్య శాంతి సమానం ఐక్యత ఇచ్చండి దేవాయత్స ప్రభ మరి కోర్టులో కేసు అవుతుంది కాబట్టి ప్రభ ఆ కేసుని ప్రభావ మీరు తీసుకువెళ్ళండి ప్రభావ అధికారుల చేత మీరు మాట్లాడండి దేవా వేసే ప్రభావ మరి భార్య భర్త మరి బాబు ముగ్గురు కలిసే ప్రభావ ఒకే కుటుంబం ను ఉండేలాగా సహాయపడమని ప్రార్థిస్తుందండి దేవ వారి మీద ఉన్న ప్రతి ఒక్క తంత్రమ దయ్యమా ఏ చుక్రల్ స్నామంలో గదిసిన విడిచి వెళ్ళిపోతుంది ఏ చుక్రల్ స్నామంలో అగ్నిపశన దేవ ఎవరైతే మంత్రాలు చేసినా ప్రభావ వారికి మీరు దర్శించి మాట్లాడండి వారు కూడా మారు మంచి పొందాలా రక్షణకి రావాలి ప్రభావ దేవ వేసే ప్రభావ వారిని యొక్క గొప్ప వెలుగుని చూడాలి ప్రభావ వారిలో భయం మును కూడా పుట్టించండి వారు మారు మీ యొక్క రక్షణకి రావాల్సిందే ప్రభా సాక్షిని నిలబెట్టుకోమని ప్రార్థిస్తాం తండ్రి నీకేస్తూ నీకు వినాల్సండి దేవా ఏసీ ప్రభా ఇంకా నేను ఎవరినైతే మర్చిపోయాను ప్రభా తిరిగి వారిని అందరినీ జ్ఞాపకం చేసుకుని తండి మరి నీ యొక్క కృపలు భద్రపచుకోండి ప్రతి కుటుంబం శాంతి సమాధానం ఐక్యత దాయించండి ఆపుల బాధ నుంచి ప్రభా ఏచుకృష్ణామంలో దాయించండి ప్రభ దేవా ఏసీ ప్రభా ఇంకా కొన్ని కుటుంబంలో ప్రభావతన మరమాలు ప్రభ ఎన్నో కుటుంబములకు ప్రభా ఎన్నో బాధ వేదన దుఃఖాలు ఉన్నాయి కాబట్టి ప్రభ వాళ్ళ హృదయ వాంఛలు మీరు తీర్చండి వారికి సహాయపడమని ప్రార్థించడం తండి దివ వృద్ధ రహస్లు ఎరిగిన గొప్ప దీవు కాబట్టి ప్రభామ మీరే వారికి సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి ప్రతి వారిని యొక్క కృపలో భద్రపరచుకోండి మా సేవకులందరినీ కూడా ప్రభామ మీరు దీవించండి అశ్వించేత ప్రతి దేశం శాంతి సంబంధం ఐక్యత దైత్యం ప్రభు వారందరినీ యొక్క కృపలో భద్రపరచుకుని అక్కడికి ప్రతిబిటం సిద్ధపరచుకోమని నామంలో ప్రార్థిస్తాం తండ్రి ఆమె స్తోత్రం పరిశుద్ధ్రమే మల రజానికి కొందనాలు తండ్రి ఏ స్రజానికి స్తోత్రం దేవా ఏసుకృష్ణ రజానికి కొందనాలు దినమంతమలను కాచి కాపాడి సజీవలికలు నిలబెట్టిన దేవానికి వందనాలు తండ్రి మరి వాక్యం మీరు మా అతని మాట్లాడిన దేవానికి వందనాలు ఏ స్రజానికి స్తోధ్రం దేవాసుక్రి రజానికి వందనాలు తండ్రి ముఖ్యంగా లక్కీ బ్రాయ్ వాళ్ళ కుటుంబాన్ని మీరు దేవా మా కుటుంబంలో సమాధానం శాంతి నెమ్మది దయించండి దివా కుటుంబంలో సమాధానం దండి అందరికి భార్యవర్తల సమాధానం కలిగి ఉండాలి దేవా వాళ్ళ నాన్న మరి సాయంకరం నుంచి విడుదల దయచండి ఆ కుటుంబంలో సమాధానం దయచేసి ఆ కుటుంబాన్ని మీరు రక్షించుకోండి దేవా ఏ సజా నెక్కిస్తూ ఉద్రం దేవా ఐశ్వ్రీ సజా నీకు వందనాలు దాండి ముఖ్యంగా దేవా రవి బ్రదర్ వాళ్ళ కుటుంబంలో కూడా సమాధానం దయించండి ఆ కుటుంబంలో శాంతి నెమ్మది చేటుంబంలో రజా కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి దేవా ఏ స్రజాని ఎక్కిస్తూ ఉద్రం మల్లేశ్వరి వాళ్ళ సిస్టర్ ఉంటే కూడా మీరు తోడ ఉండండి దేవా కుటుంబంలో ఏముందో దేవా నీకు తెలుసు దేవా ప్రతి ఒక్క దేవానికి తోడయండి దేవా ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి దేవా దేవా సమాధానం మీరు దయచేసి దేవా కుటుంబాన్ని మీరు రక్షించుకొని దేవానికి ఇస్తుందరం నామానికి మహిమ కలగాల దేవా ఈ సజానికి ఇస్తుంది మరి ఇంకో బ్రదర్ని కూడా ముట్టండి దేవా దేవ రజన్ని బ్రదర్ని కూడా ముట్టండి దేవా ఆ కుటుంబంలో సమాధానం మీరు దయించండి ఏ సజానికి స్తోధరం దేవా నుండి వ్యక్తి దయచండి ప్రతి ఒక్క శోధన తొలగించి దేవా కుటుంబాలకు సమాధానం మీరు దయచండి దేవ భార్య భర్తలు సమాధానం ఐక్యత కలిగి ఉండాలి దేవానికి ఇస్తూత్రం నువ్వు గొప్ప దేవుడో రాజా దేవానికి స్థూద్రం దేవా మీరే ఆత్మకార్యం జరిగించండి ప్రతి బిడ్డ కోరికు రక్తం కార్చిన దేవుడో ఆ కుటుంబాన్ని కూడా సమాధానం మీరు దయచండి దేవా ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి దేవా ఏ సజానికి ఉదరం దేవా ఏ శుక్రీ సజానికి వందన అవుతండి ముఖ్యంగా రవి చెల్లె కూడా ముట్టండి దేవా వాళ్ళ మనమరాలను కూడా ముట్టండి దేవ మంచి ఆరోగ్యం దయచండి ఆ చిన్న పాపని ముట్టి తాకి స్వస్థపరచండి ఆ బ్రదర్ ముట్టండి కిడ్నీ హార్ట్ ముట్టి తాకి స్వస్థపరచండి వాళ్ళ బాబుని కూడా ముట్టండి దేవాళ్ళ జ్వరం వేసినాంలో మీరు ముట్టి తాకి స్వస్థపరచండి దేవా ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి దేవా ఏ స్రజానికి ఉద్రం దేవా ముఖ్యంగా రేణికిష్టరు మనోజ్రదని కూడా ముట్టండి దేవా అప్పుడల్లా కూడా మంచి ఆరోగ్యం దయించండి సేవల బలంగా వాడుకొని నీ కృపల భద్రపరచుకొని మీరు తోడై ఉండండి దేవా ముఖ్యంగా దేవా నీకు ఇస్తూ దేవా కావ్య ముట్టండి దేవా ఏ స్రజా దేవా ఏ శుక్రీ సజానికి కూడా ముట్టండి వాళ్ళకి సంతానం కూడా ముట్టండి దేవా ఆ కుటుంబంలో సమాధానం శాంతి నెమ్మది దయచేసి ఆ కుటుంబానికి మీరు రక్షించుకోండి నర్సమ్మక్క ఆపరేషన్ సక్సెస్ చేసిన దేవానికి వందనాలు ఏ స్రజా దేవా అబడ్డ మరి ఈ సజానికి ముట్టి తాకి స్వస్థపరచండి దేవా ఉడదలా దయించండి ఆ యొక్క కుటుంబం మరి భయపడినా దేవా మీరే స్వస్థపరిచే దేవుడో రాజా మీరు స్వస్థత దయచేసి ఆ దేవ బిడ్డల కుటుంబానికి మీరు రక్షించుకొని నామానికి మైమే నేర్చుకోండి దేవా కామ మస్టర్ కూడా సమాధానం మీరు దయించండి దేవానికి ఇస్తూ ఉద్రం మరి ఇంకే ఏ అంశాలను దేవా ఆ యొక్క అంశాలకు జవాబు దయించండి కేవి పంపిలో ఉన్న ప్రత్యేక బిడ్డనే మీరు మెట్టండి తాకండి వాళ్ళకున్న ప్రత్యేక అవసరతని మహిమలో తీర్చి దేవాని నామానికి అందరి ద్వారా మహిమ తెచ్చుకోమని దేవ ప్రాథమిక చేర్చుకోమని ఏసు క్రీస్తు నామ నడుచు నా తండ్రి ఆమె మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింటూ మనకు అందరికీ కుటుంబాలందరికీ ఇంకెంతమంది ఆరాధనలో పాల్గొనలేదు వాళ్ళ కుటుంబాలందరికీ సదాకాలం తోడైంది దాకా ప్రెస్ రాడు అందరికి అందరు ప్రెస్ రాడు